స్తుంటున్నాను ఆయనే నమ్మదగిన దేవుడు రాజు రక్షకుడు కాపరి ఇమానియలైన దేవుడికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మరి గుడి వచ్చిన మీకు అందరికీ వందనాలు దేవుడు మీ అందరినీ దీవించిన గాక మరి ప్రార్థన ద్వారా మనము ఈ ఆరాధనను స్టార్ట్ చేసుకుందాము గ్లోరస్ ఇస్టర్ ప్రార్థన స్తోద్రం పరశుద్రమేమల రాజాని కొందనాల్ తండ్రి ఏసు క్రిస్తో దేవా ఏసు క్రిష్టజాని కొందనాలు ఇక్కడిని నాములు ఇద్దరం ముగ్గురు ఉంటే దేవా అక్కడ మీరు ఉంటారు దేవా దేవా మా మందలం మీద దిగండి దేవాని యొక్క ఆత్మనారయించండి రక్త పురుష తెచ్చండి ముఖ్యంగా దినమంత కాచి కాపాడి సజీవ లెక్కలు నిలబెట్టిన దేవానికి వందనాన్ ఏ సజానికి స్తోత్రం దేవాక్యం ద్వారా మీరే మాతను మాట్లాడి వాక్యంలో మేము నిన్న చూడాలా దేవా దేవానికి స్తోత్రం దేవాక్యానుసారంగా మేము నడుచుకోవాలి అలాంటి జీవితం మీరు మాకు దయచేసి నీకు పరిశుధాత్మ సహాయం మీరు దయచేసి మీరే మాట్లాడి నీ నామానికి స్థుతి ఘనత మహిమ చెల్లిస్తూ ఏ శ్రీ మీరే కార్యం చరించని దేవ ఏ సజానికి వందనా తండ్రి ముఖ్యంగా దేవానికి కొందనా తండ్రి ఇంకా ఎవరైతే రాన్ని బిడ్డలు ఉన్నారో దేవా వాళ్ళందరినీ మీరు త్వరగా నడిపించండి నజరాడని ఏ శ్రీ కృష్ణము త్వరగా వాళ్ళని మీరు నడిపించండి దేవా ఏ స్రజానికి స్తోత్రం దేవా ఏ శ్రీ కృష్ణానికి కొందనాం మరి వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉండాలి ఏ స్రజానికి స్తోత్రం దేవా మీరే కార్యం జరిగించి మీ పరిశుద్ధ సహాయం లేచేసి నామానికి స్థుతి ఘనత మహిమ చెల్లిస్తూ ఏ శ్రీ కృష్ణం నర్షణ తండ్రి బ్రదర్ థ్యాంక్ బ్రదర్ దేవుని నామానికి మహిమ కలుగునుగాక థ్యాంక్ యూ శ్రీస్టర్ ప్రెసిడెంట్ దేవుణ్ణి స్తుస్తూ ఒక పాట పాడుకుందాంనులోనులో స్థిరమైన పునాది నీవు తీయోనులో స్థిరమైన పునాది నీవు నిమిదేనా జీవితము అమర్చు సున్నా నిమిదేనా జీవితము అమర్చు సున్నా సియోనులో స్థిరమైన పునాదినివూ సియోనులో స్థిరమైన పునాది నీవు సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేని లేని సూర్యుడు లేని చంద్రుడు లేని టీ రాత్రులు ఆ దివ్య నగరులో కంతులను వీర జిమ్మెదవా ఆ దివ్య నగరులో కంతులను వీర జిమ్మెదవా య్యా స్త్రియోనులో స్థిరమైన పునాది నీవు కడలేని కడగల్లు లేని కల్లోల స్థితిగతులు ధరికే రాని కడలేని కడగల్లు లేని కల్ల స్థితి గతులు దరికే రావార్ నవీ దులలో నడిపించే నాయ సయ సువర్ నవీ దులలో నడిపించే పింజ దవా నాయ సయ Sihonu loo, shthiramayna puna di ni vru. Sihonu loo, shthiramayna puna di ni vru. Kalatalu leeni, kanniiru leeni. Akalidappu loo asaleleeni, kalatalu leeni. కన్నీరు లేని అకలిదులు అసలే నా శాశ్వత రాజమునా సమకూర్చున్నావా నాయ నా శాశ్వత రాజమునా తమకు చున్నా నాయ శ్రీ ఓనులో స్థిరమైన పునాదినీ సిను లో స్థిరమైన పునాదినీ సంగ ప్రతి రూపము పరుమ ఋ ఋషాలేమో సంగ ప్రతిరూపము పరుమయాలేమో సౌందర్యశీయోనులో నీ మనోహరమైన ముఖము దర్శితును సౌందర్య సౌందర్యశీయోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే సియోనులో SIRAMAYNA PUNA DINIVU SIRAMAYNA PUNA DINIVU SIRAMAYNA PUNA DINIVU NIMIDENA JIVITAMU AMATSU CUNNAVU NIMIDENA JIVITAMU స్థిరమైన పునాది నీవు అందరికీ ప్రైజ్ లాడ్ దేవునికి మహిమ కలుగును గాక ప్రైజ్ లాడ్ దిలీ బ్రదర్ ప్రైజ్ లాడ్ అన్నా మీరు వాక్యంలోకి నడిపించండి దిలీపి సరే అన్నా నడిపిస్తా యొక్క రాత్రి కాల స్కైప్ ఆరాధనలో జాయిన్ అయిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైనా ప్రభువైన ఏసు క్రీస్తు నామం పేరట నా శుభములు మీకు తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన నా బ్రదర్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ దినం నాకు ఎట్టి యోగ్యత లేకపోయినా భాగ్యము లేకపోయినా అలాంటి నన్ను ఈ దినము తన పరిచరయ కొరకు తన యొక్క వాక్యను వాక్యాన్ని ప్రకటించటకు నన్ను నిలబెట్టిన యేసుక్రీస్తు ప్రభుకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక చిన్న ప్రార్థన చేసుకొని మనం ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాము పరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమ కలిగిన దేవా కృపా కనికరం తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి మా తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడవు ప్రేమ స్వరూపు వినైనా తండ్రి ఈ లోకంలోనైనా మీరు రాకమునుపునైనా మేమందరమునైనా మా పాపముల చేత మా అపరాధములు చేత మేము చచ్చిన వారమై ఉన్నప్పుడునైనా మీరు కరుణా సంపన్నుడై ఉన్న దేవుడు కాబట్టేనైనా జగత్తి పునాది వేయబడక మునిపేనైనా నీ ప్రేమ చేతనైనా మమ్మల్ని ఏర్పరచుకున్న దేవుడవయ్య మా అపరాధముల కొరకు మా పాపముల కొరకు మా దోషములన్నిటి కొరకు వాటన్నిటి నుండి ప్రభావ మేము విమోచించబడాలని తండ్రి మాకు బదులుగా నైనా మీ ప్రాణాన్ని త్యాగం చేసిన దేవుడవు ఆ కలువరి శిరువులో తండ్రి ఎంతగానో బాధ శ్రమ అనుభవించి ఎన్నో నిందలు అవమానాలన్నిటిని భరించి ఓర్చుకొని సహించి నీ కృపచేత తండ్రి మమ్మల్ని రక్షించుకున్న దేవుడవయ్య మమ్మల్ని విమోచించిన మా విమోచకుడు అయిన తండ్రి నీకు వందనాలు కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రములు ప్రభ గడిచిన కాలమంతా తండ్రి ఈ దినం వరకు ప్రభ నీ కృపలోనైనా మమ్మల్ని భద్రపరిచిన దేవుడవయ్యా నీ కంటి పాప వలెనైనా మమ్మల్ని కాచి కాపాడిన దేవుడవు కాబట్టి ఇస్రాయిల్లను కాపాడువాడు కునుకడు నిద్రపోడన్నవు తండ్రి కాబట్టి పగలు ఎండ దెబ్బ నుంచి రాత్రి వెన్నెల దెబ్బ నుంచి చీకటిలో సంచరించు బాణము నుండి నాశనకరమైన ఏ తెగులు ఆయన మా గుడారము సమీపించకుండా ఎలాంటి అపాయము మాకు కలగకుండా వేటగాని ఉరిలో నుండి మమ్మల్ని రక్షించిన దేవుడవయ్యా నిత్యము మా పక్కన నైనా తోడుగా ఉన్న దేవుడవు ఇమ్మానియల్గా ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉన్న దేవానికి స్తోత్రాలు వందనాలు కాబట్టి ఈ దినం నాయన నీ సన్నిధిలో నాయన మమ్మల్ని నిలబెట్టిన తండ్రి సజీవులుగా చేసి దానిని బట్టి ప్రభు నీకు స్తోత్రాలు వందనాలు అవును తండ్రి ఈ గడిచిన కాలం అంతా ఈ దినం వరకునైనా ఎన్నో మేలులు ఎన్నో ఉపకారాలునైనా ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు మా పట్ల జరిగించిన దేవుడవు తండ్రి దానిని బట్టి నీకు వందనాలు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభు నైనా తండ్రి ఇదిగో ఈ రాత్రికాల సమయంలో నా ప్రభువ నీ పాదాల యొద్ధ మేమున్నాం ప్రభున ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులార నా యుద్ధకు రాండి నేను మీకు విశ్రాంతి కలుగజేసేదను నా కాడి సులువుగాను తేలికగాను ఉంటుంది కాబట్టి నా యొద్కొచ్చి మీరు నేర్చుకోమని అవుతాను ర కాబట్టి మేము నేర్చుకోవడానికే ప్రభా మా జీవితాలను మేము సరిచేసుకోవడానికే ప్రభా మాలో నీకు వాటి అన్నిటిని విడిచిపెట్టిన మీరు పరిశుద్ధులు కనుక మేము పరిశుద్ధంగా జీవించడానికే ప్రభా అయినా నీ విశ్వాసం మూలంగా మేము జీవించడానికే ప్రభా ప్రతి దినమునైనా మా శరీరానికి ఆహారము ఎలా అవసరమోనైనా మా ఆత్మ జీవించబడాలన్నా మేము ఈ కొర మీ కొరకు జీవించబడాలన్నా తండ్రి నీ అక్షయమైన ఆహారమునైనా జీవ ఆహారమునైనా జీవ వాక్యమునైనా ఈ ఆహారం మాకు అవసరం ప్రభా కాబట్టి నువ్వు చెప్పినవు ఆ రోజు పరలోకము నుండి మన్నా దిగిన మీ పితరులు చనిపోయినారు కానీ నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు ఎల్లప్పుడూ జీవించునన్నావు తండ్రి కాబట్టి ఆది ఎందు వాక్యము దేవుని యొద్ ఉండేను దేవుడే వాక్యమై ఉండేను కాబట్టి వాక్యము మీరు ప్రభావ కాబట్టి మీ స్వరం వినే దాంట్లోన ఆయన మేము వేగిరపడేవారిగా ఉండాలా ప్రభు నాయన మేము విని గ్రహించుకొని ప్రభావ నీ వాక్య ద్వారా మేము జీవించబడాలా ప్రభు నాయన కాబట్టి ఈ దినం నైనా మమ్మల్ని ఉద్దేశించి ప్రభువ మీరు ఏదైతే మాట్లాడాలని మీ యొక్క కలిగి ఉన్నారో మీ ఉద్దేశం కలిగి ఉన్నారో తండ్రి ఆ రీతిగా మీరు మాతో మాట్లాడమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి మేము వినగలిగిన చెవులు గ్రహించగలిగిన మనసు మాకు దయచేయండి వాక్యం పట్ల ఆసక్తిని దయచేయండి మా విశ్వాసాన్ని వృద్ధి చేసుకున్నట్టుకు నైనా మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ ఏ మాత్రము యోగ్యత నన్ను ఎందుకు పనికిరాని నన్ను ప్రభా ఏ మాత్రము జ్ఞానం లేని నన్ను ప్రభా ఈ దినమునైనా నీ యొక్క వాక్కును ప్రకటించడానికినైనా నువ్వు నన్ను ఏర్పరచుకొనినైనా ఈ రాత్రికాల సమయమునైనా నీ ప్రీయులు నన్ను నిలబెట్టినందుకు ప్రభా నీకు వందనాలు స్తోత్రములు పరిశుద్ధాత్మ దేవ నా హృదయంలో నువ్వొచ్చి నీ యొక్క పరిశుద్ధాత్మతో నన్ను నింపి అభిషేకించి నా నోటికి తోడుగా నువ్వుండి నాలో నువ్వు ఉండి నాయన నా స్థానంలో నువ్వుండి వాక్యాన్ని ఉపదేశించి మాతో మాట్లాడమని హరితిగా నా స్వనీతి మీద నా స్వబుద్ధి మీద నేను ఎక్కడ కూడా ఆధారపడకుండా ప్రభువా నా ప్రవర్తన అంతటి అందుని అధికారానికి అప్పజెప్పుకుంటూ నా ప్రాణ ఆత్మ శరీరము నీకు అప్పగించుకుంటూ ఏసు పరిశుద్ధ నామంలో నీకు ప్రార్థించి తండ్రి నిన్ను అడిగి తండ్రి ఆమె కీర్తనల గ్రంథంలో నుంచి ఈరోజు ఈ వాక్యమే కాబట్టి ఈ వాక్యమే మనకి మూల వాక్యం అనమాట ఈరోజు చెప్పబడే దేవుని యొక్క అంశంలో ఈ వాక్యము మూల వాక్యము ఈ వాక్యాన్ని అనుగుణంగానే ఈరోజు చెప్పబడే ప్రతి వచనం ఉంటుందన్నమాట చూడండి కీర్తనల గ్రంథము నూట ఇరవై అధ్యాయము ఒకటో వచనంలో ఏముందంటే యహోవయందు నమ్మిక ఇంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలేను కీర్తనల గ్రంథము నూట అధ్యాయము ఒకటో వచనంలో ఏముందంటే యహోవయందు నమ్మిక ఇంచువారు కాబట్టి మనము ఈ వాక్యాన్ని చూడండి నాలుగు రకాలుగా మనం విభజించుకోవాలా అందులో మొదటి భాగం ఏంటంటే యహోవయందు నమ్మిక ఇంచువారు రెండవ భాగం ఏంటంటే కదలక నిత్యము నిలుచు అంటే స్థిరముగా ఒక స్టేబుల్ గా సియోను కొండవలే ఉందురు కాబట్టి నాలుగోది కొండ అనమాట కాబట్టి ఎందుకు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడంటే ఫెబ్రియలకు రాసిన పత్రిక పదో అధ్యాయము ముప్పై ఎనిమిదో ఏముందంటే నా ఎదుట నీతిమంతుడైన వాడు మూలముగా జీవించును గాని అతడు వెనుకకు తీసిన ఎడల అతని నా ఆత్మకు సంతోషం ఉండదు కాబట్టి దేవుని ఎదుట ప్రతి విశ్వాసి కాబట్టి ఈ లోకంలో ఏసు క్రీస్తు ప్రభుని నమ్ముకున్న ప్రతి వ్యక్తి ఏసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు జీవము కలిగిన దేవుడు ఏసుక్రీస్తు ప్రభు ద్వారానే నాకు పాప క్షమాపణ కాబట్టే నా పాపముల నిమిత్తము ఆయన మృతి పొంది సమాధి చేయబడి లేఖనముల ప్రకారము మూడవ దినానం లేపబడింది అని ఏసుక్రీస్తు ప్రభుని ఎవరైతే సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో ఎవరైతే ఏసుక్రీస్తు ప్రభుని సృష్టికర్తగా అంగీకరిస్తారు ఆయననే నిజమైన దేవుడు ఆయననే సర్వ సృష్టికి సర్వ లోకానికి దేవుడు సర్వము సమస్తము అన్నిటి మీద అధికారము దేవుడు అని ఎవరైతే నమ్ముతారో అలా ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో ఆయనను వెంబడించే వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ లోకంలో ఎలా ఉండాలంట విశ్వాస మూలముగా జీవించను మనందరికీ తెలుసు యేసుక్రీస్తు ప్రభు నలభై దినములు నలభై రాత్రులు ఉపవాసమైన పిమ్మట ఆయన అరణ్యంలో శోధింపబడినప్పుడు శోధకుడు ఆయన ఎద్దకు వచ్చినప్పుడు ఈ రాళ్లను రొట్టెలు చేసుకోమన్నప్పుడు దేవుడు అంటాడు మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు దేవుని నోటి నుండి వచ్చు మాట వల్ల బ్రతుకును అంటే దేవుని నోటి నుండి వచ్చే మాటల్లో ఏముందంటే జీవముంది అందుకు ఎన్నిన్న ఎముకలు కూడా జీవించగలిగినాయి దేవుని వాక్యము దేవుని వాక్కు ఎంత బలమైనది ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి స్థితిలో ఎలాంటి మన చుట్టూ ఉన్న దాంట్లో ఉన్నప్పటికీ కూడా మనము కదిలింపబడము వాక్యము లేనివాడు ప్రతి వాడు కదిలింపబడతాడు ఎందుకంటే వాక్యమే చెప్తుంది దానికి ఆధారము మన ప్రభువే నేను సత్యమును గురించి సాక్ష్యం నా తండ్రిని అన్ని లోకానికి పంపించింది అలా సత్యమును గురించి సాక్ష్యం ఆ దేవుడే ఈరోజు పరిశుద్ధాత్ముడుగా మనలో ఉండి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మన మధ్యలో ఉండి కాబట్టి వెనుకకు తీయడం అంటే ఏంది కదిలించబడడం అన్నట్టు కాబట్టి ఎవరు కదిలించబడరు అనేది మొదట కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు కాబట్టి ఎవరు కదిలించబడరంటే మతాయిసు వార్త ఏడో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో ఏసు క్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పిన మాటలు మతాయసు వార్త ఏడో అధ్యాయం ఇరవై నాలుగో కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి అంటే ఈ వాక్యము ఎవరి గురించి చెప్పబడుతుంది ప్రతి చెప్పే నేనైనా ఈ లోకంలో ఏసు ప్రభుని నమ్మి ఏసు క్రీస్తు ప్రభు నందు విశ్వాసం ఉంచి ఆయన మీద ఆధారపడి ఆశ్రయించి ఆయన కొరకున్న ప్రతి ఒక్కరూ అందులో ప్రవక్తలు ఉండొచ్చు స్వార్థికులు ఉండొచ్చు అపోస్తులు ఉండొచ్చు పరిచారకులు ఉండొచ్చు బోధకులు ఉండొచ్చు కాపరులు ఉండొచ్చు చూడండి ఏ వ్యక్తి అయినా కానీ చూడండి ప్రతి బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుణ్ణి పోలి అంటే బుద్ధిమంతుడు ఎవరు బుద్ధిహీనుడు ఎవరు అంటే విశ్వాసి ఎవరు అవిశ్వాసి ఎవరు ఎవరు దేవుణ్ణి నమ్ముతున్నారు ఎవరు దేవుణ్ణి నమ్మడం లేదనేది ఈ వాక్యము నిర్ధారిస్తుంది ఎవరైతే దేవుని మాటలు వినకుండా దాని చొప్పున చేయకుండా ఉన్న వాళ్ళందరూ ఎలా ఉంటారనేది యాకోబు తను రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో స్పష్టంగా చెప్పాడు ఎవరు మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చు వాక్యము విని దాని ప్రకారముగా ప్రవర్తించువారునై ఉండుడి అన్నాడు అంటే మోసపోతున్నారు వాక్యాన్ని విన్నకుండా వాక్యాన్ని నమ్మకుండా ఆ వాక్య ప్రకారంగా మనం నడవకుండా మనలో ఎలాంటి మార్పు ఉండదు ఈరోజు ఎందుకు మనుషులు కదిలింపబడుతున్నామంటే దేవుని మాటలు మన హృదయంలో ఉంటే ఆ దేవుని మాటలు మన హృదయం అనే పలక మీద రాయబడి ఉంటే ఆ దేవుని మాటలు మన హృదయంలో ఉండి వాటిని మనం భద్రపరచుకుంటే ఆ మాటలు నిన్ను జీవింపజేస్తాయి నీ కష్టంలో నిన్ను జీవింపజేస్తాయి నీ శ్రమలో నిన్ను జీవింపజేస్తాయి నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలాంటివైనా అవి ఏవైనా గాని నిన్ను అవి ఏవి కూడా ఎంత మాత్రము కూడా ఏమి చేయలేవు చెద్రకు మెషకు అభేజ్ఞలు మండుతున్న అగ్ని ఏడంతలు తీవ్రమైన ఆ అగ్నిగుండంలో పడవేయబడినప్పుడు ఆ అగ్ని జ్వాలలు వాళ్ళని ఏమన్నా హాని చేయగలిగినాయా వాళ్ళ వస్త్రములు ఏమైనా కాలబడ్డాయా వాళ్ళ తల వెంట్రుకులైనా కాల్చివేయబడ్డాయా వాళ్ళ శరీరానికి ఏమన్నా అంత మత్సన్నైందా ఎట్లా సాధ్యం చెప్పండి ఆ మండుతున్న అగ్ని ఏడంతలు తీవ్రముగా మారినప్పటికీ కూడా దేవుని ఎందు వాళ్ళు నమ్మకం కనపరుచుకున్నారు మా దేవుడు సమర్థుడు చూడండి ఎంత గొప్పగా వాళ్ళు జీవించబడ్డారు కాబట్టే కదా ఈరోజు వాళ్ళ గురించి ప్రభు మనకి చెప్పాల్సి వస్తుంది ఎందుకు మాదిరిగా తీసుకోవడానికి వాళ్ళ పట్ల ఉన్న దేవుడు ఈరోజు నీ నా జీవితంలో నా పట్ల ఎందుకు లేడు పక్షపాతి దేవుడు కాడని మనకు తెలియదా ఆయనలో ఎలాంటి భేదము లేనివాడని మనకు తెలియదా యేసు క్రీస్తు ఒకటే రీతిగా ఉన్న దేవుడు కదా కాబట్టి వాళ్ళు కదిలించబడలేదు కాబట్టే ఏసయ ప్రవక్త అంటాడు నేను జలములలో పడి వెళ్ళినా అవి నన్ను ఏమి చేయవు అగ్ని జ్వాలలు కూడా నన్ను కాల్చాలవు ఎందుకంటే నీ ముందు నడుచువాడు నీ దేవుడైన నీ యహోవాయ కాబట్టి నీ పక్షా నుండి యుద్ధము చేయువాడు నీ దేవుడైన నీ యహోవాయ కాబట్టి ఆయన ఎప్పుడు మనకు తోడుగా ఉన్న దేవుడు ఇమ్మానియలుగా ఎల్లప్పుడూ దేవుడు మనకు తోడుగా ఉన్న దేవుడు ఇవన్నీ మనకి ఎప్పుడు జ్ఞాపకం ఉంటాయంటే చూడండి ఈ జీవం దేవుని మాటలు మనం విని ఆ వెండి ఎంత జాగ్రత్త పడతాం బంగారం ఎంత జాగ్రత్త పడతాం ఈ లోకంలో ఎంతో విలువైన ఆభరణాల పట్ల ఎంత జాగ్రత్త పడతాం వాటికి ఈ వాక్యము ఏ మాత్రం కూడా అవి ఈ వాక్యం ముందు సరిచూడలేవు పనికిరానివన్నట్టు అంత వెండి ముత్యముల ఈ లోకంలో గొప్ప వాటి అన్నిటికన్నా శ్రేష్టమైనది బహు విలువైనది గొప్పది ఏదన్నా ఉందంటే దేవుని వాక్యమే ఎందుకంటే విలువైన గొప్పవాడు ఉన్నతమైన వాడు మనకి ప్రభువే కాబట్టి ఈ మాటలు విని దేవుని వాక్యాన్ని విన్న మనము వినడమే కాదు వాటి చొప్పున చేయాలా అప్పుడు నీ పునాది బండ మీద కట్టబడింది కాబట్టి నువ్వు కదిలింపబడవు అదే చెప్తున్నాడు ఏసయ పంతైస వార్త ఏడో అధ్యాయం ఇరవై వచనంలో వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను గనక అది పడలేదు అంటే వెనుకకు తీయము దేని నిమిత్తము కూడా దేవుని ఎందు సందేహించము అభ్యంతరపడము అనుమానించము అధైర్యంగా ఉండము చింతించము ఎందుకంటే వాక్యము నమ్మదగినది కాబట్టి ఆ వాక్యమే దేవుడు కాబట్టి దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి చూడండి గాలి వాన వరద మన జీవితంలో వచ్చే కష్టాలకి అవి సాదృశ్యంగా ఉన్నాయి మన జీవితంలో వచ్చే మన శ్రమలకి అవి సాదృశ్యంగా ఉన్నాయి మనకి కలిగి ఉన్న అపాయాలకి ఆపదలకి చూడండి అవి సాదృశ్యంగా ఉన్నాయి కానీ అవి ఎంత బలంగా వచ్చినా ఎంత బలంగా మన మీద కొట్టినా కానీ మన పునాది దేవుని మాటల మీద ఉంది కాబట్టి నువ్వు కదిలింపబడవు అదే ఇక వేరే ఏ మాటల మీద నువ్వు ఉన్నా కానీ నువ్వు ఖచ్చితంగా నీ జీవితంలో కదిలింపబడతావు స్థిరముగా ఉండలేం చూడండి మత్త వరత ఏడో అధ్యాయం ఇరవై ఆరో మరియు నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి ఇసుక ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను అప్పుడది కూలబడిను మనం పడిపోతాం కష్టాలను బట్టి పడిపోతాం మనం కలిగి ఉన్న శ్రమలను బట్టి చూసి పడిపోతాం మన చుట్టూ పొంచి ఉన్న అపాయాలను బట్టి ఆపదలను బట్టి మన స్థితిగతులను బట్టి మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి మనం వాటిని చూస్తే దేవుణ్ణి చూడలేము దేవుణ్ణి నమ్మలేము దేవుని మీద మనము ఆధారపడి ఆశ్రయించి దేవుని కొరకు కనిపెట్టుకొని జీవించలేము కాబట్టి ఈరోజు ఎందుకు మనుషులు శోధనలకు పడిపోతున్నారంటే వాక్యాన్ని పాటించకపోవడం వల్ల వాక్యాన్ని నమ్మకపోవడం వల్ల చెప్పలేదా ప్రభు ఎబ్రి పత్రికలో తాను శోధింపబడి శ్రమ పొందను గనక శోధింపబడు వారందరికీ సహాయము చేయువాడై ఉన్నాడు ఈరోజు నీ జీవితంలో నువ్వు శోధన గుండా వెళితే నేను ఉంటాను అని దేవుడు వాక్యము సెలవిస్తే దేవుణ్ణి సహాయం అడుగుతాం దావిధంటాడు నా శ్రమలో నేను యుహో వాకు ఆయన నాకు ఉత్తరం ఇచ్చింది అన్నాడు కాబట్టి మన శ్రమలో మనం దేవునికి మొరపెట్టాల మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలాంటివైనా మనం కలిగి ఉన్న స్థితిగతులు ఎలాంటివైనా దేనిని కూడా మనము లెక్క చేయకూడదు కాబట్టి ఎవరు నిత్యము నిలుచు సియోను కొండవల్లే ఉంటారంటే ఇక్కడే వాక్యం అర్థమైపోతుంది దేవుని మాటలు విని దాని చెప్పును చేయి స్థిరముగా ఉండగలరు ఎందుకంటే చూడండి ఎఫస్ఎలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఇరవై ఇరవయో మనం చూస్తే ఎఫస్ఎలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఇరవయో వచనము క్రీస్తు వేసే ముఖ్యమైన మూలరాయ్యి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు ఈ అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది అంటే వాళ్ళందరూ కూడా వారి జీవితాన్ని దేవునికి లోబరుచుకొని దేవుని భయభక్తులు కలిగి దేవుని యొక్క ఉద్దేశాన్ని దేవుని యొక్క చిత్తాన్ని వాళ్ళు గ్రహించి దాని ప్రకారంగా జీవించిన వాళ్ళు వాళ్ళు దానియాలు శ్రమలో దానియాలు పడిపోయిందా పడిపోలేదు అబ్రహాము దేవుని మాటలు విన్నవాడు కాబట్టి తాను ఎక్కడికి వెళ్తున్నాడో కూడా తెలియదు నిరీక్షణ లేదు చూడండి పునాదులు లేని పట్టణం కొరకు ఆయన వెళ్ళిండు తన కలిగి ఉన్నదాన్ని అంతా విడిచిపెట్టి ఒక్క దేవుని మాటని విని ఎంత నమ్మి అతను తారా శరీరము మతతుల్యమైంది అబ్రహాము రమారామి నూరేండ్ల వయసు గలవాడై ఉన్నప్పటికీ కూడా దేవుని వాక్యము దర్శనమందు అతని యుద్ధకు వచ్చినప్పుడు అతని దేవుడు ఆకాశం వైపు చూపించి ఆకాశ నక్షత్రముల వలె సంతానం ఉంటుందన్నప్పుడు దేవుని వాక్యాన్ని అతను అనుమానించలేదు కాబట్టి ఆ వాక్యము అతనికి నీతిగా ఎంతబడింది అది ఆయనకు నీతిగా ఎంచబడింది కాబట్టి ఈరోజు విశ్వాసులమైన మనకు ఒక తండ్రిగా ఆయన నిలబడే స్థానాన్ని పొందుకోగలిగింది వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని అతను అబ్రహాము విశ్వసించాడు కాబట్టే శ్రద్ధకు మెసేకు అభేజ్ఞలు కూడా అలానే ఉన్నారు దానియలు అలానే ఉన్నాడు దేవుని ఎందు నమ్మిక దేవుని ఎందు భయభక్తులు కలిగి వారు వారి జీవితాలను దేవునికి లోపర్చుకొని దేవుని ఎందు భయభక్తులు కలిగి ఈ లోకంలో జీవించిన వాళ్ళందరూ కూడా ఎవరు కూడా కదిలించబడినట్టు మనం చూడలేదు అంత స్థిరముగా ఉండగలిగినారు ఈరోజు ఆ పునాది మీద ఈరోజు మన జీవితాలు కట్టబడుతున్నాయా ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఈరోజు వాక్యము వినడానికి మనుషులకు ఓపిక ఒక గంట వాక్యం చెప్పేవాడంటే ఎంతో తిట్టుకుంటున్నారు సంఘాల్లో కూడా వాక్యాన్ని ఇరవై ఇరవై నిమిషాలు వినలేకపోతున్నారు అప్పుడు నా ఎదుట నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తుడు చెప్పండి వినుట వల్ల కదా విశ్వాసం వచ్చేది అలా వాక్యాన్ని విన్నప్పుడే కదా నీ విశ్వాసం అనేది అంతకంతకు అది వృద్ధి చేయబడేది ఈరోజు దుష్టుడు మనుషులని మోసపరిచండి వాక్యాన్ని పక్కన పెడితే మన జీవితాలు ఎక్కడ కూడా దేవుని యొక్క చిత్తానుసారంగా ఉండవు కాబట్టే ఎందుకు మనుషులు దేవుణ్ణి ఇరిగి కూడా దేవుని ఎందు నమ్మికగలిగిన వారై ఉన్నప్పటికీ రక్షింపబడిన వాళ్ళందరికీ అయినా ఎందుకు వారి జీవితాల్లో మార్పు లేదంటే వినువారు మాత్రమే కానీ విని వాక్య చేయని వాళ్ళు ఇసుక మీద ఇల్లు కట్టుకుంటున్నారు అందుకు శరీర దురాశలకు పడిపోతున్నారు లోకానుసారమైన వాటికి పడిపోతున్నారు ఈ లోకములు ఉండే వ్యర్థమైన వాటికి మనుషులు ఆకర్షించబడుతున్నారు సజీవుడు నిన్న ఒకటే రీతిగా ఉన్నవాడు అనాది కాలము నుండి ప్రవక్తల ద్వారా నానా విధములుగా మాట్లాడిన దేవుడు ఈ అంత్య దినంలో తన కుమారుడైన ప్రభు అయిన ద్వారా ప్రభు ఈరోజు మనుషులతో మాట్లాడుతుంటే ఈరోజు మనుషులు వినగలుగుతున్నారా ఈరోజు దేవుని వాక్యాన్ని వినగలుగుతున్నారా అందుకు వినరు కాబట్టి ఆయన ఎదుట విశ్వాసం మూలంగా జీవించరు కాబట్టి మనుషులందరూ వెనుకకు తీసేవారిగా ఉంటారు కాబట్టి మనిషి కుమారుడు తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనునా అన్నాడు కానీ ఈరోజు వింటున్న నువ్వు నేను గ్రహించుకోవాలా దేనిలో తగ్గినా కానీ వాక్యంలో తగ్గితే నువ్వు జీవము లేని ఎందుకంటే జీవము దేవుని వాక్కులో ఉంది కాబట్టి నువ్వు ప్రవచనం ఎత్తి ఈ ఎండుక ఎముకలతో మాట్లాడితే వాటికి ఆ ఎముకలకు శరీరం కలిగి వాటికి జీవం అవి సజీవులుగా నిలబడినాయి కాబట్టే ఎందుకు శతాధిపతి గురించి దేవుడు ఆ మాట చెప్పగలిగిండే అయ్యా నువ్వు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడను కాను మాట మాత్రము సెలవిమ్ము అన్నాడు ఆ మాటలోనే వెలుగు కమ్మని పలికినప్పుడు వెలుగు కలిగింది సమస్తము దేవుని మాట ద్వారానే సృజించబడ్డాయి అన్న సంగతి క్రైస్తవులమైన మనము ఎన్నడూ కూడా మన జీవితంలో మరచిపోకూడదు అందుకు వాక్యాన్ని కంఠభూషణగా ధరించుకోమన్నాడు అత నిబంధనలో సామితల గ్రంథాల్లో రాయబడిందంతా అదే కదా కాబట్టి అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడిన వాళ్ళు కదిలించబడరు చూడండి మనకు ఒక వాక్యం చూస్తే మార్కుసు వార్త ఇప్పుడు నమ్మిక వారి గురించి మనం చూస్తే కాబట్టి ఎవరు కదలక నిత్యము ఉండగలరంటే అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీదనే అదే మాట మన ప్రభు మన తండ్రి ఒకనొక దినము ఆయన ఎదుట నిలబడితే మనకు న్యాయం తీర్చే న్యాయాధిపతి మన యేసుక్రీస్తు ప్రభు చెప్పింది కూడా అదే నా మాటలు విని దాని చొప్పున చేయువాడే బుద్ధిమంతుడు వాడి పునాది బండ మీద కదలబడుతుంది కాబట్టి చూడండి సియోను కొండవాలంటే సీయోని ఎవరు యేసుక్రీస్తు ప్రభు కాదా ఆయన ఉంటాము అంటే దాని అర్థమైంది కుమారుడు ఎట్లా ఈ లోకంలోకి వచ్చి తండ్రి ఉద్దేశాన్ని తండ్రి చిత్తాన్ని తన తండ్రి తనకిచ్చిన పనిని సంపూర్ణముగా నెరవేర్చిండో మనము కూడా దేవుని యొక్క ఉద్దేశాన్ని దేవుని యొక్క చిత్తాన్ని దేవుడు మన ఇచ్చిన పనిని నెరవేర్చే ఆయన ఎట్లా ఈ లోకంలో జయించిన వాడిగా ఉండి తండ్రి కుడిపార్శ్వ మందు ఉన్నాడు మనము కూడా జయించిన వారం అయితేనే అక్కడ ఉండగలము అంటే ప్రతి దానిలో మనం జయం పొందాలంటే మనకు విశ్వాసమే ఈ లోకమును జయించిన విజయము మనకున్న విశ్వాసమే మనం దేవుని మీద ఆధారపడే జీవితమే ఈ లోకంలో ఉండే వాటి అన్నిటినీ మనల్ని జయించేలాగా చేస్తుంది చూడండి అప్పుడు నీ హృదయంలో ఎంతగా దేవుని మాటలు ఉండాలి ఎంతగా ఆ మాటలు నీలో నీ మదిలో రావాలో ని స్మరించుకోవాలా ఆయన మాటలు స్మరించుకుంటే ఆయన మాటలను జ్ఞాపకం ముంచుకుంటే ఎంతో ఆదరణ దొరుకుతుంది ఎంతో మన ప్రాణానికి నెమ్మది కలుగుతుంది ఎంతో ఎక్కడ ధైర్యం వస్తుంది సంతోషం వస్తుంది ఆనందం వస్తుంది చుట్టూ ఉండేది బాధాకరమే కానీ ధైర్యంగా ఉంటాం ఈరోజు ఎందుకు మనుషులు అధైర్యవంతులు అవుతున్నారు అవిశ్వాసులు అవుతున్నారు అపనమ్మకస్తులు అవుతున్నారు ఎందుకు వారి సందేహించి దేవుని ఎందు అభ్యంతర పడుతున్నారంటే ఇలా మనుషుల మీద పునాది ఈ రోజు లేదు మాకు ఒకరి గురించి తీర్పు తీర్చాలనేది దేవుడు చెప్పట్లేదు కానీ మనం చూడట్లేదా ఈరోజు వాక్యం మీద పునాది వేసి మనుషులు ఇల్లులు కడుతున్నారా చెప్పండి పునాది లేని ఇల్లు ఎలా ఉంటది వాక్యం లేని మనుషులు ఎలా ఉంటారు భయం ఎక్కడ ఉంటుంది దేవునికి లోబడే జీవితం ఎక్కడ ఉంటది కాబట్టి ఎందుకు కదిలింపబడుతున్నారు ఎందుకు మనుషులు పాపంలో పడిపోతున్నారు ఎందుకు మనుషులు దేవుని ఎందు అవిశ్వాసులుగా ఉంటున్నారంటే పునాది లేదు పునాది లేకుండా ఫౌండేషన్ లేకుండా నువ్వు ఎన్ని వంద అంతస్తుల బిల్డింగ్ కట్టినా ఒక పెద్ద భూకంపం లాంటిది ఒక నిమిషం వస్తే ఆ ఒక్కసారిగా కుప్పకొలిపోతుంది అన్నట్టు ఈరోజు మనం పునాది మీద కట్టబడిన వారమా అది దానికి సాదృశ్యము ఎవరు ఎన్నైనా చెప్పని ఎవరు ఎన్నైనా ఈ లోకంలో దాని గురించి సాక్ష్యం ఇవ్వని కానీ మన ప్రభు సాక్ష్యం ఇచ్చింది ఒకటే నా మాటలు విని దాని చొప్పున చేసేవాళ్ళే అన్నాడు అలా చేయకుండా నువ్వు ఎన్ని చెప్పి నువ్వు స్థిరంగా ఉంటావంటే అది నమ్మదగినది కాదు ఆ మాట చూడండి మార్కుసు వార్త నాలుగో అధ్యాయము ముప్పై ఐదో ఆ దినమే సాయంకాలం ఆయన అద్దరికీ పోదుమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోనెలో తీసుకొని పోయి ఆయన వెంబడి మరికొన్ని దోనెలు వచ్చను అప్పుడు పెద్ద తుఫాను రేగి అంతాగా చెప్పింది కదా ఏసుప్రభు నా మాటలు విని దాని చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును వాన వచ్చెను వరద వచ్చెను దాని గాలి పాటు మరీ గొప్పదిగా ఉంది కాబట్టి అది కూలిపోతుంది ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుని వెంబడిస్తున్న శిష్యుల పని అలానే ఉంది చూడండి ఒక్కసారిగా సముద్రంలో వాళ్ళు ప్రయాణిస్తున్న ఆ పడవలో యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు అలాగే ఆ పన్నెండు మంది శిష్యులు ఉన్నప్పటికీ అంటే దాని అర్థం ఏం చూపిస్తుంది దేవుడు మనతో ఉంటే ఏమి రావు అనేది అబద్ధము ధాన్యలకు దేవుడు లేడా కానీ దానియాలకు ఎందుకు వచ్చింది శ్రామ చద్రకు మెసేకే అభేదకు దేవుడు లేడా ఎందుకు వచ్చింది శ్రమ యేసపుకు దేవుని తోడు లేడా ఎందుకు వచ్చింది శ్రమ అంటే దేవుడు తోడుగా ఉంటే శ్రమలు రావు కష్టాలు రావు బాధలు రావు ఏమి రావని చెప్తారు అది ఎంత మాత్రము కూడా నమ్మదగిన మాట కాదు ఏసు ఉన్నాడు మన శిష్యులతో పాటు కానీ ఏం జరుగుతుంది ఆ సముద్రంలో అప్పటిదాకా ఉన్న వాతావరణము ఒక్కసారిగా మారిపోయింది పెద్ద తుఫాన్ వచ్చేసింది తుఫాన్ వస్తే గాలి ఎలా కొడుతుంది చెట్టులు కూడా ఇరిగిపోతాయి కరెంటు స్తంభాలు కూడా పడిపోతాయి పూరి గుడిసెలు రేకుల షెడ్డు లాంటి ఇల్లు అయితే ఆ టాప్లు కూడా ఎగిరిపోతాయి కొన్ని చోట్ల ఆ తుఫాన్ యొక్క తీవ్రత ఎక్కువ ఉండి ఆ గాలి తీవ్రత ఎక్కువ వాహనాలు కూడా కొట్టుకుపోతాయి మనుషులు కూడా కొట్టుకుపోతారు రీసెంట్ గా కొన్ని దేశాల్లో అది చూసినాం మన కళ్ళతో అలాగానే వీళ్ళు సముద్రంలో ఉన్నప్పుడు ఆ పడవలో ఉన్నప్పుడు ప్రయాణిస్తున్నప్పుడు అంటే ఇది ఒక సాదృశ్యం అన్నట్టు సముద్రము పడవ ప్రయాణము కాబట్టి మనకు ఒక ఒక గురి ఉండి ఒక గమ్యానికి చేరుకునేటప్పుడు మధ్యలో ఇలాంటివి వస్తుంటాయి చాలా మంది రావని అంటారు ఇప్పుడు ఇక్కడ నుండి నేను తారునాక పోవాల తారనాక పోవాలంటే ఈ నేనున్న ఈ బాలాజీ నగర్ నుండి అక్కడెక్కడో ఉన్న తారునాకకి వెళ్ళే మార్గం ఒకేలాగా ఎక్కడ ఉంటుంది చెప్పండి కొన్ని చోట్ల గుంటలు ఉంటాయి కొన్ని చోట్ల ఎత్తులు ఉంటాయి కొన్ని చోట్ల పల్లాలు ఉంటాయి కొన్ని చోట్ల రాళ్ళు ఉంటాయి కొన్ని చోట్ల మట్టి ఉండొచ్చు కదా చివరికి ఎలాగైనా కానీ నేను అనుకున్న గమ్యానికి పోతాను బాగున్న కాడ పోతాను బాగా లేని కొద్దిగా ఇబ్బంది పడతా పోతాను అట్లానే మన జీవిత యాత్రలో ఎలాంటి ప్రయాణంలో మనం ఉన్నప్పుడు ఈ ప్రయాణంలో దేవుడు మనకి తోడుగా ఉన్నప్పుడు కూడా అంటే దేవుడు మనకు తోడుగా మన పక్కన ఉన్నప్పటికీ కూడా ఒక్కోసారి మన చుట్టూ ఉన్న పరిస్థితులు మారతాయి ఆ మారినప్పుడు నువ్వు నిలబడతావు చూసినావా అప్పుడు నువ్వు జయించినవాడు అది నేనైనా ఎవరైనా అక్కడ తెలుస్తుంది నువ్వు ఎంత మాత్రపు భక్తి ఎంత మటుకు నువ్వు విశ్వాసం ఎంత మట్టుకు నువ్వు దేవుణ్ణి ఆధారపడి మహోన్నతుడైన దేవునినే నువ్వు సహాయకుడిగా చేసుకొని ఆ దాంట్లో నిలబడి నువ్వు గెలిచినవ చూసినావా అప్పుడు నీకు ఒక సర్టిఫికేట్ ఇస్తాడు అన్నట్టు దేవుడు నువ్వు జయించిన నువ్వు జయించిన దానవు ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉంటదన్నట్టు అలానే చూడండి ఆయన దోన అమరమున తలగడ మీద నిద్రించు చుండెను లేపి బోదకుడా మేము నశించిపోవుచున్నాము నీకు చింత అని ఆయనతో అనిది చూడండి అంటే నశించిపోతున్నాము అయ్యా నీకు చింత అంటునారంటే అంటున్నారంటే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఇబ్బందికరంగా ఉంటేనే అన్నారు వాళ్ళు కానీ అన్నారు కానీ ఆ చుట్టూ ఉన్న ఇబ్బందికరమైన పరిస్థితిని ప్రమాదకరమైన పరిస్థితులు వాటిని చూసి భయపడిపోయి ఈ మాట అనగలుగుతున్నారు కానీ వారి పక్కన ఉన్న ఏసుక్రీస్తు ప్రభుని చూసి ఉండుంటే వాళ్ళు ధైర్యంగా ఉండేవాళ్ళు అందుకు యేసు ప్రభు చూడండి అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అనిగి మిక్కిలి నిమ్మలమాయను అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు యశుప్రభ అంటున్నాడు అంటే దేవుడు అడుగుతున్నాడు వాళ్ళతోటి అంటే నశించిపోయే పరిస్థితే ఉంది చుట్టూ భయంకరంగా గాలి వీస్తుంది ఈ పడవ అటు ఇటుతుంది అందులో ఉన్న వాళ్ళు అటో పడిపోతారు పడిపోయిన ఏమవుతారు నశించిపోతారు చనిపోతారు కానీ దేవుడు ఎందుకు అంటున్నాడు మీరు ఎందుకు భయపడుచున్నారు మీరింకను నమ్మిక లేక లేకయున్నారా చూడండి యహోవ ఎందు నమ్మిక ఇంచువారు నిత్యము చూడండి మనం చూసినం కదా కదిలింపబడరు కానీ ఇక్కడ శిష్యులు కదిలింపబడ్డారు ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో మనందరి జీవితంలో ఎలాంటివి ఎంత బలంగా వచ్చినా ఎంత బలంగా మనల్ని కొట్టినా కానీ నా దేవుడు సమర్థుడు నన్ను కాపాడుటకు నా స్థితిలో నుండి నన్ను విడిపించడానికి రక్షించడానికి ఈ సృష్టిలో ఆయనకు ఏది కూడా అసాధ్యము కాదు కాబట్టి లేచి తన వాకుతో గద్దిస్తే అప్పటి వరకు ఉన్న ఆ ప్రమాదకరమైన వాతావరణము ఒక్కసారిగా మారిపోయింది అందుకు శతాధిపతిని యేసు ప్రభు ఎందుకు మెచ్చుకున్నాడు ఇస్రా అన్నాడు అంటే ఆయన ఎందు నమ్మే బిడ్డలందరి గురించి చెప్తున్నాడు ఒక అన్యుడు ఒక శతాధిపతిని ఇస్రా ఏలీలలో నేనెవనికైనాను నీ అంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదన్నాడు దేవుడు అంటే ఆయన వాకుని నమ్మే పట్ల దేవుడు అంతగా ఆశ్చర్యపోతాడు ఆయన ఆశ్చర్యపోయిండు ఆ శతాధిపతి యొక్క విశ్వాసాన్ని బట్టి వాక్యాన్ని నమ్మే వాళ్ళని అట్లనే దేవుడు ఆశ్చర్యపోతాడు ఈరోజు మనం కదిలింపబడకుండా మన జీవితంలో స్థిరంగా ఉండాలన్నా మన చుట్టూ ఉన్న పరిస్థితిలో ఎలాంటివి అయినా కానీ అవి ఎంత ప్రమాదకరమైనవి కూడా నువ్వు ఇంకొక నిమిషానికి చనిపోతావు అన్నా కానీ మనం భయపడకూడదు ఇది కానీ నమ్మితే చేయగలము నమ్మితే ఉండగలము ఈ వాక్యమే నమ్మిన వారైన వారందరిలో కార్యశుద్ధి కలుగజేయగలదు ఆ రోజు యేసు ప్రభు నమ్మినారు అప్పుడున్న సేవకులు ఎలాంటి కార్యాలు చేశారు కాబట్టి అప్పుడైనా మీరు ఎందుకు భయపడుచున్నారు మీరు ఇంకా నువ్వు ఉన్నారా అని వారితో చెప్పను వారు మిక్కిల్లి భయపడి ఎందుకంటే ఎందుకు భయం వచ్చిందంటే వాళ్ళకు తెలుసు అప్పుడు దాకుండా పరిస్థితి ఎలాంటిదో ఎలా వారి జీవితాన్ని తలకిందులు చేస్తుందో ఎట్లా ఆ అపాయము ఆ ఆపద వారిని ఇబ్బందులకు గురి చేసిందో ఎలాంటి పరిస్థితిని వాళ్ళు ఎదుర్కొన్నారో అలాంటి పరిస్థితి లేచి ఒక్క మాట పలిగితే సైలెంట్ అయితే భయం రాదా ఇప్పుడు దాకా ఉందేంది ఇప్పుడు జరుగుతుంది ఏంది చూడండి దేవుని వాక్యము విలువైనది ఈ లోకంలో బీరువాలో ఎంత డబ్బు బంగారం ఉన్నా నిండా ఎంత విలువైన బంగారం ఈ లోకంలో ఎన్ని విలువైన రత్నాలు ఉన్నా అవి ఎందుకు కూడా అవి ఉండి కూడా ఒకసారి మనల్ని కాపాడలేనటువంటి పరిస్థితులు వస్తాయి కానీ కాపాడేది దేవుని వాక్యము దేవుడే ఇది మనకు మార్గాన్ని చూపించేదిగా ఉంటుంది ఎంతో మనల్ని మన జీవితంలో ఆదరించేదిలాగా ఉంటది కృంగిపోయిన మన లాంటి వారిని బలపరుస్తది ఒక ధైర్యాన్ని ఇస్తది ఒక విశ్వాసాన్ని ఒక నమ్మకాన్ని మన జీవితంలో కలిగిస్తుంది కానీ ఈరోజు ఈ వాక్యానికి ఎక్కడ మనుషుల కాడే కానీ ఎక్కడ కూడా విలువ లేకుండా పోయింది ఒకరి గురించి కించపరచాలా ఒకరిని గురించి తప్పుగా మాట్లాడాలని దేవుడు మాట్లాడు వాక్యం చెబితే మంచి మనస్సాక్షితో మంచి హృదయంతో చెప్పాలా కాబట్టి ఈరోజు జరగట్లేదా లోకంలో కొంతమంది సేవకులతో ఇరవై నిమిషాలు చాలా అంటున్నారు ఏం విశ్వాసులు నువ్వు పాస్టర్ కాబట్టి ఇరవై నిమిషాలు అంటున్నావు వినేవాడికి వాడికి చదువు రాదు ఏమి రాదు వాడికి వచ్చే కష్టాలు నీకు తెలుసా వాడికి వచ్చే పరిస్థితులు ఎలాంటివి నీకు తెలుసా వాడి ఆలోచనలో ఉండి దుష్టుడు ఎట్లా శోధిస్తుండో ఎలాంటి అగ్ని బాణాలు వేస్తుండో తెలుసా అలాంటి వాడు పాపము చేయకుండా శోధనలో పడిపోకుండా శ్రమలో పడిపోకుండా వాడు స్థిరంగా నిలబడాలంటే నువ్వు వేయాలి కదా ఆ ఆ పునాది వేసేవాడి పునాది వేయడం పోతే ఎలా ఉంటారు మనుషులు ఎంతో బాధ విషయం ఇది అందుకు ఈరోజు దేవుణ్ణి ఎదిగిన వాళ్ళు దేవుణ్ణి నమ్మిన వాళ్ళు కూడా సేవకులు కూడా ఒకనొక టైంలో కదిలించబడుతున్నారంటే చూడండి వాక్యము మనలో లేకపోతే మనం బతకలేము దేవుడు లేనట్టే నీ జీవితంలో నీలో కానీ ఎందుకు ఆ వాస్తవాన్ని ఈరోజు మనుషులు గ్రహించలేకపోతున్నారంటే వారి మనోనేత్రాలు విప్పబడలేదు వారి మనోనేత్రాలు విప్పబడితే దేవుడే చెప్తున్నాడు కదా వాక్యము నేనని ఇప్పుడు వాక్యం మీద నువ్వు అశ్రద్ధ పెట్టినావంటే ఎవరి మీద పెట్టినావు దేవుని మీద ఈరోజు వాక్యాన్ని వినడంలో నువ్వు ఇష్టం చూపించట్లేదంటే నీకు ఎవరి మీద ఇష్టం లేదు దేవుని మీద నువ్వేమో ఏదేదో చేయాలనుకుంటున్నావు దేవుని కొరకు కానీ వాక్యమై ఉన్న దేవుని మాత్రం ఇష్టపడలేకపోతున్నాం ఆయన వాక్యాన్ని హృదయపూర్వకంగా తీసుకోలేకపోతున్నాం ఆయన వాక్యము మన యుద్ధకు మన జీవితాలను సరిచేసుకొని ఆ ప్రభుకి లోబడి ఆయన పాదాల మీద పడలేకపోతున్నాం అయ్యా నాలో ఈ తప్పు ఈ పాపం ఉందయ్యా నేను పాపిని అని అనలేకపోతున్నాం పేదరు అన్నాడు నేను పాపాత్ముని ప్రభు అని ఎందుకు సందేహించండు వాళ్ళ లోతులోకి వేయమన్నప్పుడు మేము రాత్రంతా ప్రయాసపడితేమన్నాడు దేవునికి తెలిసినప్పుడు చెయ్యాలి కదా తన స్వనీతి మీద ఆధారపడ్డాడు ఈరోజు మన జీవితాలు అలా ఉండకూడదు మన స్వనీతి మీద మనం ఆధారపడొద్దు మన చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి మన మీద మనం ఆధారపడొద్దు అవి ఎలాంటివైనా ఎంత హానికరమైనా ప్రమాదకరమైనా అవి ఎలాంటి బాధనైనా వేదనైనా మనకి గురి ఒక సెకండ్లో వాటిని మార్చగలిగే సమర్థుడు ఏసు చూడండి చూడండి లూకా అసలు వార్త ఎనిమిదో అధ్యాయము నలభై వచనము ఇదిగో సమాజపు మందిరపు అధికారి అయిన యాయుర్ అని ఒకడు వచ్చి ఏసు పాదముల మీద పడి ఇంచుమించు పన్నెండేళ్ల ఈడుగల తన ఒక్కతే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలు కొనెను ఆయన వెలుచుండగా జన సమూహములు ఆయన మీద పడుచుండరి ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి ఒకడు వచ్చి నీ కుమార్తె చనిపోయినది బోధకున్ని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పెను ఏసు ఆ మాట విని భయపడవద్దు చూడండి ఎంత ఆత్మీయ సత్యం ఉందంటే అక్కడ చూస్తే నిజంగా ఆ పన్నెండేళ్ల ఈడుగల ఆ స్త్రీ ఆ పాప చనిపోయిన మాట నిజమే కానీ నమ్మిక ఇంచితే ఏమవుతుంది ఇక్కడ చూడగలుగుతున్నాం అంటే వాళ్ళు వచ్చిన మాట నిజమే వాళ్ళు చెప్పిన మాట సత్యమే కానీ దేవుడు ఏమంటున్నాడు అనేది మనం చూడాలి ఇక్కడ భయపడద్దు అంటున్నాడు అదే మాట ఆ గాలి బలంగా వీచినప్పుడు ఆ సముద్రంలో పెద్ద తుఫాను రేగినప్పుడు శిష్యులు కూడా భయపడి దేవుడు వారికితో ఉన్నప్పటికీ కూడా భయపడి అయ్యా మేము నశించిపోవచ్చున్నాము నీకు చింత అని అడుగుతున్నారు అందుకే యేసుప్రభు ఏమన్నాడు మీరు ఎందుకు భయపడుచున్నారని అడిగారు ఇప్పుడు ఈ అధికారితో అంటున్నాడు నీవు భయపడవద్దు ఈరోజు ఏ మాటలు విన్నా మనలో భయమే ఏ డాక్టర్ ఏం చదువుతాడో ఎవడు ఏం చదువుతాడో అప్పుడు దాకా ఉన్నది ఒక్కసారిగా ఉంటదన్నట్టు అంటే ఆశించింది ఒక్కసారిగా ఏమవుతుంది దొరకకుండా దూరం భయాలే వస్తుంటాయి కానీ ఇక్కడ ఏసుప్రభు చదువుతున్నాడు ఎవడు ఏది చెప్పినా ఎవడు నీ ముందు ఏది వాగినా నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలాంటివైనా నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా పరిస్థితుల్లో ఉన్నా నీవు మాత్రము భయపడద్దు ఇది దేవుడు మనకిస్తున్న సూరిటి చనిపోతే ఇన్సూరెన్స్లు ఎందుకు సూరిటి కోసం ఆ డబ్బులు నా కుటుంబానికి కానీ మనకి దేవుడే ఒక పెద్ద భరోసానిస్తున్నాడు ఎవరు ఎన్ని మాటలు భరోసాలు ఇచ్చినా అవి గాల్లో మాటలు గాల్లో దీపంలాగానే ఉంటాయి ఎలగవు ఎందుకంటే మనిషి స్వభావం అలాంటిది కాబట్టి ఈ ఉన్నట్టు రేపు ఉన్నాడు ఈ రోజు మంచి ఉద్దేశంతో అనుకుంటాడు వాడి ఉద్దేశం మారితే రేపటిదైనా వేరే మాట మారుతారు అలా ఉంటదన్నట్టు మనిషి అందుకు మనుషులు ఎవరు కూడా నమ్మదగిన వాళ్ళు కాదని దేవుడు చెప్పిందంటే అదే కాబట్టి ఏసు ఆ మాట విని భయపడద్దు నమ్మిక మాత్రం ఉంచుము అంటున్నాడు ఎందుకు నువ్వు నమ్మిక మాత్రం ఉంచితే ఇప్పటి నీ ఎదుట నీ కుమార్తె చావడై ఉన్న స్థితిని చూసినావు కానీ నీకు లేని ధైర్యం ఉంది విశ్వాసం ఉంది ఒక నమ్మకం ఉంది ఒక నిరీక్షణ ఉంది యేసు ప్రభు వచ్చి నా కుమార్తె మీద చేతులు ఉంచితే నా ఇంటికి వచ్చి నా కుమార్తె బతుకుతుందన్న ఒక ఆశ నిన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చినప్పుడు వీళ్ళెవరో వచ్చి చనిపోయిందన్నప్పుడు ఈ మాటలు పోతాయి కదా కాబట్టి భయపడద్దు ఏ నమ్మకంతో వచ్చావో ఏది ఆశించి వచ్చావో ఏది నేను చేయగలనని నా మాద నమ్మకంతో వచ్చినావో దాని మీద నేను దృష్టి పెట్టు ఈరోజు క్రైస్తవులమైన మనము కూడా దేవుని యొక్క వాక్యం మీదనే దేవుని మాటల మీదనే దృష్టి పెడితే ఎలాంటివి నీ వచ్చే పరిస్థితులు ఏవైనా కానీ ప్రళయం వచ్చినా కానీ నువ్వు భయపడవు ఈరోజు ఆ నమ్మిక మాత్రము దేవుడు మన పట్ల ఉంచమంటున్నాడు ఆమే స్వస్థపరచబడునని అతనితో చెప్పి ఇంటికి వచ్చినప్పుడు పేతురు యోహాను యాకోబాను వారిని ఆ చిన్నదాని తల్లిదండ్రులను తప్ప మరెవరిని ఆయన లోపలికి రానియలేదు అందరూ ఆమె నిమ్మిత్తమ ఏడ్చుచు రొమ్ము కొట్టుకొని ఆయన వారితో ఏడవద్దు ఈరోజు మన పరిస్థితి బాధతో ఉండేది కావచ్చు మన పరిస్థితి మనకు కన్నీళ్లు తెప్పించేది కావచ్చు కానీ నువ్వు ఏడ్చేదేమో కానీ నిన్ను చూసి ఏడ్చేవాడున్నాడు ఆయనే నీ సృష్టికర్త నీ ఆత్మకు తండ్రి నిన్ను లోకంలోనికి పంపినవాడు తన పోలికలో తన స్వరూపంలో చేసుకున్నవాడే ఆయనే యేసు ఎవరు మనం చూసి ఏడుస్తున్నా ఏం చేయలేని వారిగా ఉంటారేమో కానీ ఏసు ప్రభు ఉండలేడు కన్నీలు విడిచి ప్రార్థించే వాళ్ళందరి ప్రార్థనలకు దేవుడు ఎంత ఘరగా జవాబిచ్చిందంటే ఇక్కడ దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూడగలుగుతున్నాం కానీ ఈ లోకం ఏడ్చే చూసి ఇంకా ఏడిపిస్తుంటారు భాస్కరమ్మ పిన్ని తన భర్తను పోగొట్టుకొని కరోనా అప్పుడు ఉంటే చర్చి కూడా ఆమెను రానిలేదు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి విధవరాలని రానిలేదు ఆ చనిపోయిన వ్యక్తి దినాలు జరగలేదని రానిలేదు ఎవరు కూడా రానీరు పైపెచ్చు ఆమె వస్తే అశుభం అంటారు అంటే బాధపడేవాడిని ఇంకా బాధ ఈ లోకం ఏడ్చేవాడిని ఇంకా ఏడిపిస్తుంది తప్ప పడిపోయినని లెక్క కూడా చేయది లోకం కానీ ఈ లోకంలో జ్ఞానులను తెలివైన వారిని సిగ్గుపరచడానికి పనికి రాని వాళ్ళని వాడుకుంటాడు ఎందుకంటే వాడు కృతజ్ఞుడై ఉంటాడు అన్నట్టు వాడిలో అహం ఉండదు వాళ్ళు ఎక్కడ కూడా గర్వం ఉండదు అన్నట్టు ఎక్కడ కూడా ఎందుకంటే వాడి స్థితి ఒకప్పుడు ఎట్లాంటిది వాడు తెలుసుకున్నవాడు కాబట్టి ఎక్కడ కూడా గర్వించడు అదే స్థితి బాగున్నవాడు మాటల్లో గర్వం నడుచుకునే విధానంలో ఆహం కనిపిస్తుంటాయి కాబట్టి యేసుప్రభు ఏడవద్దు ఆమె నిద్రించున్నదే కానీ చనిపోలేదని చెప్పి ఆమె చనిపోయిన వారు ఎవరైనా అని కాబట్టి దేవుడు ఆమె ప్రాణాన్ని తిరిగి ఆమెని సజీవ లెక్కలో పెట్టాడు దేవుడు అక్కడ చెప్పింది అదే శిష్యులతో చెప్తుంది మీరు ఇంకా నమ్మికరించలేదని శిష్యులను అడిగండు ఈ వ్యక్తి భయపడుతుంటే తనలో ఆశ పోతున్నప్పుడు దేవుడు అంటున్నాడు నువ్వు నమ్మిక మాత్రం ఉంచుము ఈరోజు అదే దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు అలా ఉంటేనే కదిలింపబడని వారిగా ఉంటాము ధైర్యం కలిగిన వారిగా ఉంటాము ప్రతి దాన్ని ఎదుర్కొని పోరాడి దాన్ని గెలిచి విజయం పొందిన వారిగా ఉంటేనే జయించిన వాళ్ళకు కలిగే అర్హత నీకు నాకు కలుగుతుంది ఇది ఎవరు ఎప్పుడు కూడా మరిచిపోకూడదు చూడండి మత్తాయిస్ వార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో చూస్తే ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు వారు ఆయన యుద్ధకు వచ్చిరి ఏసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడ్డాయి ఎందుకు అడిగింది దేవుడు ఈరోజు మన ప్రార్థన ఇలానే ఉండాలా అయ్యా ఇది నువ్వు చేయగలవు నేను నమ్ముచున్నాను అది కాలేదంటే దేవుని చిత్తం కాదన్నట్టు నువ్వు నమ్మినాక కాలేదంటే నువ్వేదో నీ ప్రార్థనలు అవిశ్వాసం కాదు నా తలంపులు నీ తలంపులు కాదన్నాడు దేవుడు నా ఆలోచనలు నీ ఆలోచనలు కావన్నాడు మన దృష్టిలో ఒకరోజే ఆయన దృష్టిలో వెయ్యి సంవత్సరాలు మనం ఆయన దృష్టిలో నిలబడింది ఒక్క దినమే నా మందిర ఆవరణంలో ఒక దినము గడిపితే దాని దేవుని దృష్టిలో ఎట్లా ఉంది వెయ్యి దినాలు చూడండి ఎక్కడ దేవునికి మనకు ఆలోచన తేడా ఉంది కాబట్టి ఆయన చేయగలడు అని నమ్మాలా అందుకు అబ్రహం అన్నాడు వాగ్దానం చేసి దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు అన్నాడు చద్రకు మేస మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు దానియులు అన్నాడు అందరూ అలానే ఉన్నారు కాబట్టే కదిలింపబడలేదు ఈరోజు అట్లాంటి నమ్మకం విశ్వాసము ఈరోజు మనము కూడా కలిగిన దేవుని ఎదుట నిలబడే వారిగా ఉండాలా అందుచేత ప్రార్థన చేయనప్పుడెల్లా మీరు అడుగుతున్న వాటిని పొంది ఉన్నామని నమ్మి ప్రార్థన చేయమన్నాడు అలా ప్రార్థన చేసినప్పటికీ అది మనకు అనుగ్రహించబడట్లేదంటే అది దేవుని ప్రణాళిక కాదేమో నీ ఆలోచన వల్ల రేపు భవిష్యత్తులో నీకేమన్నా నష్టం రావచ్చేమో నువ్వు చూసినవా అని చూసిన వాడెవరు అబ్రహాము సంతానము ఇసుక రేణువులాగా ఆకాశ నక్షత్రముల వలె ఉంటుందని చూసిన వాడెవరు ఏసు ప్రభుయే ఎందుకు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న దేవుడైన ఆయనకి తెలుసు రేపటి దినం ఏం జరుగుతుంది నువ్వు తీసుకునే నిర్ణయము నువ్వు తీసుకునే ఆలోచన నువ్వు వెళ్ళే మార్గము నీకు అది మంచిది అని నీకు ఇప్పుడు అనిపించొచ్చు కానీ ఆ మార్గంలో నువ్వు వెళ్తే నీకు ఎలాంటి ఇబ్బందులు వస్తాయో అపాయాలు వస్తాయో కష్టాలు వస్తాయో నువ్వు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటావో అది చూచిన వాడు సాక్షమిస్తున్నాడు అది మనకు అనుగ్రహించబడట్లేదు అట్లా అనుకుంటేనే బతకగలము అట్లా అనుకుంటేనే ధైర్యంగా ఉండగలము అట్లా అనుకుంటేనే విశ్వాసం కలిగి ముందుకి ప్రయాణమై కొనసాగలం లేకపోతే ఆ ప్రయాణము అంతటితో పులి స్టాప్ అయిపోతుంది కాబట్టి అబ్రా ఆయన ఏబు మనం చూస్తే ఏబు కూడా అదే కదా యహోవ ఇచ్చను యహోవ తీసుకున్నాడు కాబట్టి ఇచ్చిన ఆయన తీసుకున్నైనా మరలా దానికి ఎంత ట్రిపుల్ గా ఇచ్చినట్టు చూసినాం కాబట్టి ఈ గుడ్డు వాళ్ళు నమ్మినట్టు ఈరోజు మన జీవితంలో మనం నమ్మాలా ప్రతిదీ నమ్మకంతో కూడిన ప్రార్థన చేయాలా నమ్మకం నమ్మకముతో కూడిన ప్రయత్నం చేయాలా నమ్మకంతో కూడినా ఏదైనా చేయాలా ఎందుకంటే ఇది చేయుటకు నువ్వు నేనేమయ్యా మన మనలో ఏముంది గొప్పతనం మన మాటల వల్ల ఒక తల వెంట రాలదా ఒక వ్యక్తి పాపాలు ఒప్పుకుంటాడా ఒక వ్యక్తి హృదయం కదిలించబడుతుందా ఒక వ్యక్తి తన అతడు ఎవరు కదిలించగలరు పరిశుద్ధాత్ముడే కదా మనిషి చేత పాపాలు ఒప్పించేది పరిశుద్ధాత్ముడే కదా అక్కడ కార్యాలు చేయవాడు కూడా పరిశుద్ధాత్ముడే కదా నిన్ను హెచ్చరించి నీకు నిన్ను నిన్ను సరిచేయవాడు తీర్పు గురించి న్యాయం గురించి పాపము గురించి తీర్పు చేసేవాడు ఒప్పింప చేసేది ఆయనే కదా మనం నిలబడ్డామంతే కానీ దాని వెనకుండి దాని ముందుండి అన్నీ చేసేది ప్రభువే కాబట్టి మనలో ఏముంది గొప్పతనం మనం ఏం చేయగలం ఆయన లేకపోతే ఆయన కునికి అట్లా నిద్రిస్తే మనం ఎందుకంటే వాడు ఎప్పుడు పంచు ఉంటాడు కదా మనకు పాపము ఎప్పుడు గుమ్మము యొద్దే ఉంటుందంట అంటే దాని అర్థమైంది పాపం అంటే ఎవరు సాతానుడే కదా పాపము చేయవాడు అపవాదే కదా వాడు ఎప్పుడు పంచుంటాడు అని వాడు ఏం చేయలేకపోతున్నాడు అంటే ఏదో నువ్వేదో గొప్పవాడివో నేనేదో గొప్పవాడినో అందరూ మనం ఏదో గొప్పవలమని కాదు మనల్ని కాపాడుతూ అలా భద్రపరుస్తున్న దేవుడు ఏసు ప్రభు గొప్పవాడు అందుకు ఆ గొప్పవాణ్ణి గొప్పగా చెప్పాలా ఆయన నామాన్ని గొప్పగా చెప్పాలా ఆయన ప్రభావాన్ని గొప్పగా చెప్పాల ఆయన మహిమ ఎలాంటిది ఆయన కార్యాలు ఎలాంటిది ఆయన యొక్క ప్రేమ ఎలాంటిది ఆయన యొక్క మంచితనం ఎలాంటిది ఆయనలో ఉన్న జాలి దయ కనికరం ఎలాంటిది ఇవి మనుషులకు చెప్పినప్పుడే మనుషుల హృదయాల్లో మార్పు వస్తాయి అంతే తప్ప మనుషులు మారరు ఈరోజు ఎక్కడ చెప్తున్నాం ఆ ప్రభు గురించి ప్రతి దానిలో మనల్ని మనం చూపించుకోకూడదు మనం ముందే ఆయనని చూపించడానికి మోసే ఉందెందుకు ఆ ధర్మశాస్త్రం ఉందేందుకు ఆయన ఉద్దేశాలు మనుషులకు తెలియజేయడానికి మోసే ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క ఉద్దేశాన్ని దేవుని యొక్క ప్రణాళికని వారి ద్వారా దేవుని విధానం ఏందో తెలియజేయడానికి మనం ఉన్నామే తప్ప మనం గురించి ఇతరులు తెలుసుకోవాలా మనల్ని లేదో గొప్పవాళ్ళు అనుకోవాలా మనలాంటి మనుషులందరూ మన దగ్గరకు వచ్చి మనల్ని అవ్వాలి మన వ్యక్తిగత గుర్తింపులు మనకి ఎందుకు ప్రభు ఎక్కడ చెప్తున్నాడు చూడండి అప్పుడు ఏసు ఇది ఎవరికి తెలియకుండా చూడండి ఈరోజు ఉన్నాం అట్లా ఒక చిన్నటి జరిగితే చాలు దాని గురించి డప్పు కొట్టుకుంటున్నాం ఎంత డప్పుగా కొట్టుకుంటున్నాం అంత కొట్టుకుంటున్నాం ఎందుకు మనం అట్లా చెప్పుకోకూడదు ఏసు ప్రభు తను బాగు చేసిన వాళ్ళు అదే చెప్పిండు ఈ గుడ్డి కూడా అదే చెప్తున్నాడు చూడండి అప్పుడు ఏసు ఇది ఎవరికి తెలియకుండా చూచుకొనుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించి ఖండించండు ఎందుకంటే అట్లా ఆయన గొప్ప ఇప్పుడు వీళ్ళు మీకు రక్షణ మార్గాన్ని చెప్పేవాళ్ళు అన్నప్పుడు పౌలు ఏమనుకోవాలా గొప్పగా ఫీల్ అవ్వాలి కదా కానీ పౌలు ఏం చేస్తాడు ఆ దెయ్యాన్ని గద్దించి ఆ సోదరి చెప్పేది మనలో ఉన్న దయ్యాన్ని గద్దించండి ఎందుకంటే గొప్పలకి వాళ్ళు పోలేదు అందుకు అయ్యా మేము దెయ్యాలు ఎలగొట్టినామంటే దానిని బట్టి మీరు సంతోషించొద్దు అక్కడ మీ పేర్లు రాయబడ్డదాన్ని బట్టి అంటే ఇవి ఏం చేస్తాయి మనలో అహాన్ని తెస్తాయి మనలో గర్వాన్ని తెస్తాయి అంటే వాడు అట్లానే దేవుని చేత సృజించిన వాడు చివరికి దేవునితో పోల్చుకోవాల్సి వచ్చింది పరిస్థితి అట్లా మారిపోతుంది జాగ్రత్తగా ఉండాల మనం ఎంత జాగ్రత్తగా అంటే అంత జాగ్రత్తగా లేకపోతే అతిశయిస్తే పడిపోతాం గర్విస్తే పడిపోతాం సాతానుడు అట్లా అతిశయించి గర్వించబట్టే కదా వాడు పడిపోయిన ఉన్నాడు చూడండి ఇక్కడ వాక్యం ఏం జరుగుతుందంటే మత్తాయిసు వార్త ఎనిమిదో అధ్యాయము పదమూడో వచ్చినము అంతటా ఏసు ఇక వెళ్ళుము నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవును శతాధిపతితో చెప్పాను ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థతను చూడండి మనము అట్లా దేవుని ఎదుట నమ్మిన వారిగా విశ్వసించే వారిగా ఉంటే అలా మనం విశ్వసించిన ప్రకారము దేవుడు చేయగలడు కాబట్టే గుడ్డి వారిని అడిగింది అదే నేను ఇది చేయగలను అని మీరు నమ్ముచున్నారా అట్లా మీరు నా ఎందుకు విశ్వాసం ఉంచగలుగుతున్నారా అన్నప్పుడు నమ్ముచున్నామని చెప్పారు వెంటనే కన్నులు తెరవబడ్డాయి చూపు పొంది దృష్టి పొంది ఎంత ఆనందంతో వెళ్ళిపోయి ఉంటారు వాళ్ళిద్దరు అంటే ఉన్న వాళ్ళ బాధ నివారణ సంతోషమే కదా చూడండి మత్తాయి సు వార్త అధ్యాయం ఇరవై ఎనిమిది అందుకు ఏసు అమ్మ నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీ కవును కాక అని ఆమెతో చెప్పెను ఆ గడియలోనే ఆమ ఆమె కుమార్తె స్వస్థతనుందెను ఎంత నమ్మింది నేను నశించిపోతున్నా ఇస్రాయిలు యొద్దకే అన్నప్పటికీ కూడా ఆయన ఎక్కడ కూడా ఒక మాట కూడా బదులు పలకనప్పటికీ కూడా శిష్యులు వచ్చి ఆమెను కూడా తాబీదు కుమారుడా నన్ను కరుణించు కరుణించని ఆయన వెంట తనను కుక్క పోల్చుకొని అలా దేవుని ఎదుట తాను చూడండి విశ్వాసము కనబరచడమే కాదు తన తగ్గింపును చూపించుకోగలిగింది పాదాల మీద పడడం అంటే తగ్గించుకోవడం పాదాల మీద ఎవరు పడతారు తగ్గింపు ఉండాలా తగ్గింపు లేనడు పోతాడు ఆ పాదాల మీదకే అమ్మ ఎంత తగ్గింపును కనబరుచుకుందో చూడండి యేసుప్రభు అంటున్నాడు తల్లి నీ విశ్వాసము ఎంత గొప్పదంటే అంత గొప్పది శతాధిపతి నేను ఆశ్చర్యపడుతున్నా ఎందుకు నేనే ఆశ్చర్యకరుడిని నేను చేసే కార్యాలే ఆశ్చర్యకరంగా ఉంటాయి అలాంటి నన్నే ఆశ్చర్యపరిచేలాగా నీ విశ్వాసాన్ని కనబరిచినవంటే ఎంత సంతోషించండి దేవుడు ఈ రోజు మన విశ్వాసం అలా ఉందా మనం ప్రభుని అలా నమ్మగలుగుతున్నామా అలా దేవుని ఏదుట నిలబడగలుగుతున్నామా ఈరోజు మనల్ని మనం పరీక్షించుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు వ్యూహాను వార్త పదకొండు అధ్యాయం నలభై వచనంలో అందుకు ఏసు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతు నేను నీతో చెప్పలేదా అని అంటే దేవుడేమో చనిపోయినను బతుకుతుడంటే ఆమె అవును మృతుల పునరుద్ధానం అప్పుడు నా సహోదరుడు చనిపోయి బతుకుతుడు అనుకుంటుంది కానీ ఆయన చెప్తున్న దాన్ని ఆమె గ్రహించుకోలేకపోతుంది ఈ రోజు కూడా అదే మన పరిస్థితి అలాగేనే ఉంటుంది దేవుని ఉద్దేశాన్ని దేవుడు ఏం చెప్తున్నాడో గ్రహించుకోలేని వారిగా ఉంటున్నాం దేవుడు కూడా ఏం చేయగలడు కాబట్టి నమ్మితే దేవుని మహిమను కాబట్టి ఆ అండుతున్న అగ్నిగుండంలో కూడా నాలుగో వ్యక్తి వస్తే రాజు కూడా ఆశ్చర్యపోయింది రాత్రంతా ఉన్న సింహాల భూములో ధాన్యులను ఏం చేయలేకపోయినాయి చూడండి ఎంత గొప్ప దేవుడు మనకు చాలిన దేవుడు అంటే ఇది ఉంటే చాలు అని అర్థం ఆయన చూచుతున్నవాడు అంటే మన బాధ మన ఉన్న కష్టము మన కలిగి ఉన్న పరిస్థితులు ఇబ్బందులు ఆయన చూస్తే చాలు అంటే ఆయన చూచుతున్నవాడు ఎందుకు చూచేవాడు తల్లి చూడండి స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి బిడ్డనైనా మరుచునేమో అంటే తొమ్మిది నెలలు మోసి బాల్యము నుండి ఎంతో ఆ బిడ్డల పట్ల ప్రేమ చూపించి ప్రయాసపడి అంతగా ఉన్న ఆ తల్లి కూడా ఒకనొక టైంలో ఓపిక ఓర్పు పోయి లేదా నిన్ను మరిచిద్దేమో కానీ నేను మిమ్మల్ని మరువనన్నాడు దేవుడు చూడండి ఎంత భరోసా ఇస్తున్నాడు పర్వతములు తొలగిన మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదన్నాడు చూడండి ఈ లోకంలో తల్లిదండ్రులు ఒక టైం వరకు ఎత్తుకుంటారు కానీ మనల్ని ముదిను వచ్చు వరకు ఎత్తుకుని వాడు సంక పెట్టుకుని వాడు మనమెట్ట మన బిడ్డలను కుడిచేత్త పట్టుకొని ఎంత జాగ్రత్తగా రోడ్డు మీదకి వెళ్ళిన బస్కి ఎక్కడైనా ఎంత జాగ్రత్తగా ఉంటామో మనల్ని పట్టుకొని అంతే జాగ్రత్తగా నడిపించేవాడు ఏసుప్రభ కాబట్టి దిగులు బాధపడకూడదు భయపడకూడదు దేనికి కూడా మన జీవితంలో అనుమానించి సందేహించే వారిగా తీసేవారిగా దేవుని ఎదుట మనం ఎవరూ ఉండకూడదు మనం ఎవరం కూడా దేనికి కూడా కదిలింపబడకూడదనే ఈరోజు దేవుడు తన వాక్ ద్వారా మాట్లాడుతున్నాడు ఐదు నిమిషాలు చెప్పి నేను ముగిస్తాను ఇది చాలా పెద్ద వాక్యము కానీ నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి చూడండి మార్కుస్ వార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై నాలుగో వచనంలో అందుకు ఏసు నమ్ముట నీ నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పను వెంటనే ఆ చిన్నవాణి తండ్రి నమ్ముచున్నాను నాకు అపనమ్మకం ఉండకుండా కాబట్టి ప్రతిరోజు ప్రార్థనలో చేయాలా అయ్యా నాకు కలిగి ఉన్న శ్రమను బట్టి నేను అపనమ్మకం పెడుతున్నానా నాకు కలిగి ఉన్న పరిస్థితులను బట్టి అపనమ్మకం పెడుతున్నానా అప్పుడు నమ్మిక ఎక్కడుంటుంది నమ్మిక లేని వాళ్ళు కదిలింపబడతారు స్థిరంగా ఉండలేరు నిలకడగా ఉండలేరు విశ్వాసంలో కూడా ముందుకి కొనసాగలేరు అలాంటి వాడిగా నేను ఉండకూడదు ప్రభు నాలో దేని విషయంలో దేని చేత కూడా నాలో ఎలాంటి అపనమ్మకము రాకుండా అది కూడా దేవుడే సహాయం చేయమన్నాడు ఆయన చూడు ఆయనలో దానికి రాకుండా ఉండేదానికి కూడా నువ్వు సహాయం చేయి అంటున్నాడు అంటే ఎంతగా దేవుణ్ణి ఆధారపడి ఆశ్రయిస్తుండో ఆ కాబట్టి కీర్తనల గ్రంథము పదిహేనో అధ్యాయము కీర్తనల గ్రంథము నూట అధ్యాయము పదకొండో వచ్చినాము ఇంకొక పాటు ఉంది కానీ అది టైం సరిపోదు కాబట్టి నాలుగు వాక్యాలు చెప్పి ముగిస్తాను కీర్తనల గ్రంథము నూట పదిహేను అధ్యాయము పదకొండో వచ్చినము యుహోవయందు భయభక్తులు గలవారులారా యుహోవయందు నమ్మిక ఉంచుడి ఆయన వారికి సహాయము వారికి కేయడము చూడండి అంటే ఆయన ఎందు భయభక్తులు గలవారులారా మీరు ఆయనకి భయపడండి తప్ప దేనికి ఈ లోకంలో ఉండే వేటికి కూడా మీరు భయపడద్దు నమ్మిక మీకు దేవుడు సహాయం చేస్తాడు దేవుడు మీకు కేడముగా ఉంటాడు దేవుడు మీకు ఆశ్రయంగా ఉంటాడు దేవుడే మిమ్మల్ని ముందుకు నడిపించేవాడిగా ఉంటాడు అని కాబట్టి అలా ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారు అలా దేవుని ఎందు నమ్మిక ఉంచకపోతే పరిస్థితి ఎట్టుంటుందో తెలుసా ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా ఈ వాక్యము చదివితే అర్థమవుతుందంట కీర్తనల గ్రంథము భయభక్తులు కలిగి నమ్మిక ఉంచే వాళ్ళ పరిస్థితి బాగుంటుంది కానీ భక్తిహీనులకి ఉండదు కదా నమ్మకము విశ్వాసము వాళ్ళ పరిస్థితి ఎంత అన్యాయంగా ఉంటుందంటే ఈ వాక్యం చదివితే భయమేస్తుంది కీర్తనల గ్రంథము ముప్పై రెండు అధ్యయము పదో ఇది భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నాయి చూడండి వేదనలు అంటే ఏంటివి ప్రతిరోజు దిగులతో కూడిన జీవితమే భయంతో కూడిన జీవితమే అలా పరిస్థితి అలాంటిదైనా నమ్మక ఉంచేవాడికి పరిస్థితి వేరే ఉంటది అని నమ్మకం లేనివాడికి చుట్టూ ఉన్న పరిస్థితులు చూసేవాడికి వాడి గురించి ఆలోచించి వాడి జ్ఞానం మీద వాడి స్థితి మీద ఆధారపడేవాడికి వేదనలు ఉంటే ఏం చేయలేడు దేవుడు లేకపోతే మన జీవితంలో మనం అనుకుంటామేమో అంత గొప్పడో లేడని ఎందుకు పనికిరాని వాళ్ళం మనం ఏమి చేయలేం ఏమి కూడా మనం సాధించుకోలేం చూడండి భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుతున్నవి కానీ యహోవ ఎందు నమ్మిక ఇంచువాని కృప ఆవరించడం అంటే తెలుసు కదా ఒక చలికాలంలో మంచంతా ఆవరిస్తే ఏమో చూడండి ఒక పొగ చి ఆవరిస్తే అట్లా నమ్మిక దేవుని కృప మనల్ని ఆవరిస్తుందంట సమృద్ధిగా దొరుకుతుంది అందుకు దేవుడు మనకి ఈ వాక్యం చెప్తుంది చూడండి లాస్ట్ వాక్యం అయిపోయింది అలా నమ్మిక ఉంచకుండా సామెతలు ఇరవై తొమ్మిది ఇరవై మనుషులకు ఉరి అంటే మన భయమే మన ఉరి అంట ఉరి పెడతారు ఉరి అర్థమేంది చూడండి ఎంత ప్రమాదకరంగా ఉంది భయము ఒక ఉరి లాంటిది అందుకు దాన్ని రానియొద్దు మనం అదే మాట శిష్యులకు యేసుప్రభు చెప్పిండు గత రెండు వారాల్లో దాని గురించే దేవుడు మనతో మాట్లాడాడు దేవుని ఎందు విశ్వాసం ఉంచుతున్నారు నా ఎందును మీరు విశ్వాసం ఉంచుడి మీ హృదయములను కలవరపడనీయకుడి వెరవనీయకుడి నా శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను లోకం నేను మీకు ఇవ్వడం లేదు అని చెప్పిండు యేసుప్రభు కాబట్టి కలవరపడితే భయపడితే మనకు పెద్ద ఉరి అని భయపడకుండా ధైర్యంగా ఉంటే ఏమవుతుందో చూడండి యహోవ ఎందు నమ్మిక ఇంచువాడు సురక్షితముగా ఉండను భక్తిహీనత ఉండదు మనలో ఉంటే ఏడుపులే అంత పరిస్థితులే కానీ ఆ ఏడుపులో కూడా ప్రభువులో ఆనందించి సంతోషించగలిగేది ఎవరంటే నమ్మగలిగిన వాళ్ళు సురక్షితంగా ఉంటాడు ధాన్యాలు రాత్రంతా సింహాల మధ్యలో ఉండి కూడా సురక్షితంగా ఉన్నాడు మండుతున్న అగ్నిగుండంలో పడదోయినప్పటికీ కూడా వాళ్ళు సురక్షితంగా ఉండగలిగినారు భరోసా ఈ రోజు ఈ లోకంలో పొలిటిషియన్లు ఎన్నో భరోసాలు ఎత్తారు ఎవడు కూడా మాట మీద నిలబడరు కానీ ఎవరో ఎన్నో ఎన్నెన్నో భరోసాలు ఎత్తారు భర్త చదువుతాడు పెళ్లి చేసుకునేటప్పుడు నేను అంతా అది ఇదని ఎక్కడ ఉంటుందా భరోసా భార్య చదువుతు పలికిచ్చేటప్పుడు ఉంటుందా పిల్లలు ఉంటున్నారా అన్నదమ్ములు ఉంటున్నారా అక్క చెల్లెలు తోటి సహోదరులు ఉంటారా చెప్తారు బాగున్నప్పుడు అన్ని మాటలు చదువుతారు ఎక్కడ లేని హామీలు చేస్తారు అదంటారు ఇది అంటారు ఇంక చెప్పడానికి వేయలేదు అన్ని చదువుతారు కానీ పరిస్థితి మారినప్పుడు చూడు ఎవడు కనిపిడు నమ్మదగిన వారు కాదు నమ్ము కొనదగిన కాదు ఏసు ప్రభువే నమ్ము వాడు నమ్మదగిన వాడు ఆయన ఎందు మనము నమ్మిక ఇచ్చితే మనకు మేలు తల్లిని మించిన ప్రేమ తండ్రిని మించిన ప్రేమ స్నేహితులను మించిన ప్రేమ ఆప్తులని ఈ లోకంలో ఉన్న వారందరిని మించిన ప్రేమ చూపించేవాడు శాశ్వతమైన ప్రేమ శాశ్వతమైన కృప శాశ్వతమైన రాజ్యం ఇచ్చే దేవుడు ఆయన ఎందు మనము నమ్మిక ఉంచుతే మనము ఉంటాం మనుషుల ప్రేమలతో కూడా ఉండలేము అది కూడా బాధే వాళ్ళు నమ్మదగిన వాళ్ళు కాదు చూడండి సామెతలు గ్రంథము ఇది ముగింపు వాక్యము ఒకటో అధ్యాయము ముప్పై మూడో వచనము నా ఉపదేశమును కాబట్టి ఇప్పటి వరకు విన్న ఈ వాక్యము ఏసుక్రీస్తు ప్రభు మత్తాయసు వార్తలో చెప్పిన మాటలు చూడండి నా ఉపదేశము అంగీకరించు వాడు సురక్షితముగా ఎవరు సురక్షితంగా ఉంటారు ఇప్పుడు మీకు అర్థమైంది గాలి వచ్చినా తుఫాను వచ్చినా అది కదిలింపబడలా దానికి ఏం గాల కానీ నా మాటలు విని దాని చొప్పులు చేయకుండా ఇసుక మీద ఉన్న వాళ్ళకి దాని పాటు మరీ గొప్పది అది కూలిపోయింది సురక్షితం లేదు ఈ వాక్యం అర్థమైతే మన జీవితాలు బాగుపడతాయి నా ఉపదేశము అంగీకరించు వాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చుచున్న భయము లేక ఉండను చూడండి కీడు వస్తే భయం మనుషులందరూ కీడు రాకూడదనే కదా రకరకాల ప్రయత్నాలు చేస్తారు ఎంత జాగ్రత్త పడతారు ఎంత నిష్టగా ఉంటారు ఎన్ని చేస్తారు కానీ దేవుని ఉపదేశాన్ని దేవుని యొక్క వాక్యాన్ని దేవుని మాటలు విని దాని ప్రకారం ఉండేవాళ్ళు అది ఈడు వచ్చినా కూడా భయం లేకుండా ఉంటారు శ్రద్ధకు మెసేకు అభ్యజ్ఞల్లాగా ఒక దానియల్లాగా కాబట్టి ఈరోజు మనం కూడా అలానే ఉండాలా అలా ప్రతి దానిలో మనము జయించిన వారమై దేవుని ఎదుట నిలబడే వారిగా లేకపోతే లేము ఎందుకు మొదట్లో దేవుడు పెద్దగా మనల్ని చేయడం తర్వాత ఎందుకు చేపిస్తాడంటే ఈ అనుభవాలు పోతేనే దేవుణ్ణి ఇంకా లోతుగా తెలుసుకుంటాం ఆయన ఆయన ఇంకా అర్థం చేసుకోగలుగుతాం కాబట్టి మన జీవితంలో ఎలాంటి గాలులు వచ్చినా తుఫానులు వచ్చినా మన చుట్టూ ఎలాంటి కీడున్నా అపాయం ఉన్నా ఎవరైతే దేవుని ఉపదేశాన్ని నమ్ముతారో ఎవరైతే దేవుని ఉపదేశాన్ని అంగీకరిస్తారో వాళ్ళు ఎప్పుడు కూడా నెమ్మదిగా ఉంటారు కానీ పరిస్థితులు కొన్ని మనకు ఇబ్బందిగా మారినప్పుడు వాటిని చూసినప్పుడు మనలో కలవరము భయము రావడం వల్ల ఈ నెమ్మది కోల్పోయిన వారిగా ఉంటున్నాము తొందరపడే వారిగా ఉంటున్నాం అందుకు దావిదు నా ప్రాణమా నీవెలా కృంగి ఉన్నావు నాలో ఎందుకు తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షించుము మనం కృంగిపోయినా చేయగలిగిందేం లేదు ఏడిచినా చేయగలిగింది ఏం లేదు చేయగలిగింది ఏమీ లేదు ఎందుకంటే ప్రభు లేకపోతే మన బతుకులు సున్నానే శూన్యమే భూమి కూడా శూన్యమే కదా సాదృశ్యంగా ఉంది కదా ఆత్మ అగాధల జలముల మీద ఉన్నప్పుడు శూన్యంలో ఉంది ఈ భూమిని ఒక రూపునిచ్చిండు దేవుడు మన బతుకులను కూడా అలానే ఎస్ మార్చిన వాడు ఆయన లేకపోతే ఏముంది ఏం చేయగలం ఏది కూడా చేయలేము కాబట్టి మన జీవితంలో దేవుడు ఇదే వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు కాబట్టి ఈరోజు మనము ఇలా ఉండకూడదు కాబట్టి యహోవయందు నమ్మిక ఇచ్చు కదలింపబడరు నిత్యము సీయోను కొలవండి ఉంటారు కాబట్టి ఎవరు అలా ఉంటారు అనే దానికే చూసినాము కాబట్టి ఇంకొక వాక్యం ఉంది కానీ అది సమయం లేదు కాబట్టి ఆయనను చూసి వెళ్ళే వారి గురించి చెప్పాలనుకున్నా కానీ ఈ టైం ప్రతిసారి సమయం ఎక్కువ తీసుకొని చెప్పడం వల్ల మీకు ఇబ్బంది కలిగి ఉంటుంది నా వల్ల మీరు తప్పగా అనుకోకండి క్షమించండి ఎందుకంటే నాకు చెప్పిన వాక్యము చెప్పకపోతే నాకు ఎక్కడ లేని వెళితిగా ఎక్కడో తెలియని మనసులో ఒక బాధ అనిపిస్తుంది ఎందుకంటే దేవుడు బయలుపరిచింది ఆయన ఉద్దేశాన్ని పూర్తిగా చెప్పడానికి దాన్ని మనము చెప్పకపోతే ఆ ఉద్దేశంతోనే తప్ప వేరే ఉద్దేశంగా ఏమీ లేదు కాబట్టి ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు చిన్న ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడు అయిన తండ్రి గొప్ప దేవ కృపా కనికరం తండ్రి జీవం కలిగిన దేవా నీకు వందనాలు కృతజ్ఞతలు స్తోత్రాలు నైనా ఇంతవరకు ప్రభువ నా తండ్రి నా స్థానంలో నువ్వు నాయనా మీరు మాకు వాక్యాన్ని ఉపదేశించి నాయన బోధించినందుకు ప్రభు నీకు వందనాలు స్తోత్రాలయ్యా అవును ప్రభు నీ ఎందు నమ్మిక ఇచ్చేవారు ఎవరంటే నీ మాటలు విని దాని చొప్పున చేయువారన్నా అపస్తులు ప్రవక్తులు వేసిన పునాది మీద మేము కట్టబడితే ఎన్ని గాలి తుఫానులు వచ్చినా వానలు వచ్చినా అవి ఎంత బలంగా మా మీద వీచినా కొట్టినా కానీ మేము కదిలింపబడము కాబట్టి దావిదన్నాడు సదాకాలము నా గురి నేను యహోవయందు నిలిపిచున్నాను ఆయన నా కుడి ఉన్నాడు కనుక నేను కదల్చబడనన్నాడు ప్రభా కాబట్టే పది మంది దండెత్తి నా మీదకి వచ్చినా నేను భయపడనంటున్నాడు గాడ అంధకారపు లోయలో నేను పడినా నడిచిన నేను భయపడనంటున్నాడు ప్రభా అవును నువ్వు మాకు చెప్పిన నీ పక్కన వెయ్యి మంది పడినా నీ కుడి పక్కన మంది పడినా ఏ అపాయము నీకు రాదన్నావు ప్రభా కాబట్టి అంతగా నమ్మదగిన వాడు నువ్వు మాకుండగా సహాయకుడుగా నువ్వు మాకుండగా ఒక ఆశ్రయ దుర్గంలాగా మీరు మాకుండగా ప్రాభ మేము దిగులు పడడం వల్ల జడీయడం వల్ల బెదరడం వల్ల మేమేం చేయలేం క్రమదినమున కృంగినేడల నువ్వు చేతగాని వాళ్ళం అవుతాం ప్రాభ నిస్సహాయ స్థితిలో ఉండిపోతాం ప్రభావ నిరాశ నిస్పృహలో ఉండిపోతాం ప్రభావ ఒకనొక దినమునైనా పానాలు విసుకొచ్చి దూషించే వారిగా ఉంటాం ప్రభా అట్టి వారిగానైనా మేము ఎవరూ ఉండకుండానైనా మాలో అలాంటి అపనమ్మకాలు ఉంటే అవిశ్వాసం ఉంటే తొలగించి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తుంది తండ్రి రేణుకా సిస్టర్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అరికాలు మొదలుకొని ప్రభావం నడినంత వరకు సిస్టర్ని ముట్టండి తాకండి స్వస్థపరచండి ప్రతి బలహీనత నుండి విడిపించి బలపరచండి ధైర్యపరచండి నూతనమైన మీ పరిశుద్ధాత్మతో నింపి అభిషేకించి మీ సేవలో వాడుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి అలాగే తండ్రి ఉదయా సిస్టర్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అరికాలు మొదలుకొని నడినంత వరకు సిస్టర్ని ముట్టి తాకి స్వస్థపరచండి శరీరంకున్న ప్రతి గాయాలను మీరు మానపండి గాయము చేయువాడు గాయాన్ని కట్టేవాడివి మానిపేవాడివి నీవే ప్రభావం మీరు పొందిన గాయాల చేత ఆ సిస్టర్ ని స్వస్థపరచండి మారు మనుషు రక్షణ దయచేయమని ఈ శ్రమలో ఆ కుటుంబానికి మీరు తోడుగా సహాయకులుగా ఉండమని ప్రార్థిస్తున్నామయ్యా అలాగే నా ప్రభావ గొప్ప దైవానికి వందనాలు స్తోత్రములు ప్రభ నైనా ఎలిసిన సిస్టర్ ఆపరేషన్ విషయంలో కూడా మీరు సహాయపడి తండ్రి అది ఎందుకు ఆలస్యం అవుతుందంటే ఇది మనుషులు గ్రహించలేకపోతున్నారు ప్రభా తొందర సొంత నిర్ణయాలు సొంత ఆలోచనలు పెట్టి నష్టపోతున్నారు ప్రభా ఆమెకు మీ యొక్క జ్ఞానము దయచేయండి తెలివిని దయచేయండి తండ్రి ఆమెకు నాయన మీరే ఒక ఆలోచన కర్తగా ఉండి ముందుకు నడిపించమని ఆ ఆపరేషన్ విషయంలో నాయన మీ చిత్తం ఏ రీతిగా ఉందో జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా సుందరబాబు ఎదుర్కొన్న ప్రభా నైనా లివర్ ప్రాబ్లం నుంచి మీరు ముట్టండి తాకండి స్వస్థపరచండి అరికాలు మొదలుకొని నడినంత వరకు ప్రతి అభివాలకు నాయన మీ సమృద్ధి కలిగిన జీవం ఏసుక్రీస్తు పరిశుధనామంలో కలుగునుగాక ఏ లివర్ లో సమస్య ఉందో ఏ లివర్ కి ప్రాబ్లం ఉందో ఆ లివర్ కి సంపూర్ణమైన స్వస్థత నీ జీవం వెళ్ళి నేను రోజు నీ ప్రవచనం ఎత్తి మాట్లాడితే ఎండిన ఎముకలకు జీవం వచ్చింది ప్రభా నాయన ఆ జీవమునైనా తండ్రి ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మేము ప్రకటిస్తున్నాము ఆ లివర్లో ఏదైతే ప్రాబ్లం ఉందో ఏదైతే స్పందించట్లేదో ఏదైతే తండ్రి అనారోగ్యము దానికి మరలా జీవము స్వస్థత విడుదల ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో కలుగునుగాక రక్షణకు తగినట్టుగా జీవించే మారు మనసును దయచేమని ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే యొక్క ప్రార్థనలో ఉన్న ప్రతి ఒక్కరిని వారి కుటుంబ సభ్యులందరినీ మీరు దీవించండి ఆశీర్వదించండి మీ యొక్క దీవెనలు ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి కుటుంబ సభ్యులందరికీ సమృద్ధిగా తెచ్చండి వాళ్ళ పనుల్లో పరిచయల్లో రాకపోకల్లో అన్నింటిలో తోడుగా ఉండమని ప్రార్థిస్తూ ఇంతవరకు నైనా నాయన ఈ రీతిగా నాయన యొక్క పరిచర్లో నాకు తోడుగా ఉండి నన్ను నిలబెట్టి మాట్లాడించి నాయన నీ యొక్క ఉద్దేశాన్ని ప్రభా నైనా నన్ను ఒక పాత్రగా తీసుకొని నాయన మీరు తెలియజేసినందుకు ఈ వాక్యాన్ని సాత్వికంతో నేను స్వీకరిస్తూ ఏసుక్రీస్తు పరిశోధనామంలో ప్రార్థించి ప్రభా నేను తండ్రి ఆమెన్ మీ అందరికీ ప్రైజ్లా బ్రదర్ సిస్టర్ అందరి యశ్వ్రభు కృప సమాధానము పరిశుద్ధాత్మ నడిపింపు సకాల పరిశుద్ధులకు ఇక్కడ కుడి ఉన్న మనకు సదాకాలము తోడు నడిపించిన దాకా ఆ మీన్ ప్రజల అందరికీ వందనాలు